మాయ జన్మ జన్మేం లేదు అక్కడ ఇదికే అలా మాయే చేత ఇద్దరు జాల చేత జన్మని అనిపిస్తుంది తథమాయోపమం ప్రత్యేతవ్యం అయ్యా మీ జన్మ కూడా అటువంటి జన్మే అని మీరు తెలుసుకోండి ప్రత్యేతవ్యం ఏ జన్మైతే జీవులకు తాము ఉన్నదని అనుకుంటున్నారో అది ఈ మాయ జన్మ ఎలాంటిదో అలాంటిది అని తెలుసుకోండి ఇక టీకాకారు బాగా రాశాడు ఇంద్రజాల జన్య హస్యాదీనామితి శేష నేను ఇంకా కోడిపేట పిల్లలు చూపించా ఆయన ఏమంటున్నారు ఈ మాయ చేసి ఏనుగుని పుట్టిస్తాను వాళ్ళు ఏనుగు ఆదిశతో ఒకటి వేశారు ఏనుగు బుర్రం ఇవన్నీ పుట్టుకొస్తాయి ఇంద్రజాలం అంతకుముందు ఏమీ ఉండదు ఏనుగు ఇప్పుడు సడన్ గా ఏనుగు పుట్టింది అంటారు ఏదో చూపిస్తాయి ఆ నిజమేనండి ఏనుగు పుట్టేసిందండి ఏనుగు పుట్టిందో ఆ ఇంద్రజాలంలో చూపించే జన్మలు ఎలాటివో మనందరం మన మీద ఆరోపించుకునే జన్మలు అట్టుది మాత్రమే అయితే ఇప్పుడు శంక సరే అయితను ఇంద్రజాలము సత్యము ఇంద్రజాలంలో పుట్టిన ఏనుగు ఆ పుట్టుక సత్యం కాకపోవచ్చు కానీ ఇంద్రజాలము సత్యం కావచ్చు అంటే ఇంద్రజాలము అనేది అంటే ఆ మాయ ఒకటి కలదు ఆ మాయకి ఇదో ఇదో ఒక దృష్టి రెండు మంది అలాగా ఆ మాయాదేవిని మనం పూజ చేద్దాం రండి మాయాదేవి మాయా మాయగలదు అని అలాగా అయ్యా మాయ అనేది ఎక్కడ ఏమి ఉండదు మళ్ళీ ఇంకొక కొత్త శిస్త్రము ఒక మొదలుపెట్టడం అద్వైత పరబ్రహ్మను వదిలిపెట్టేసి ఈ మాయాదేవిని ఏదో చేయడం పూజ ఏదో పురస్కారం ఏదో లేకపోతే ఇప్పుడు రెండు ఉన్నాయి ఏమిటది అద్వైత బ్రహ్మ మాయా ఎవరు వచ్చాయా లేదా మరి ద్వైతుల లాగా ఇది ద్వైతుల పూర్వపక్షం వాళ్ళు ఎంత గొప్పగా అద్వైతులను పడగొట్టే సినిమానమని వాళ్ళు సంతోషపడిపోతూ ఉంటారు ఈ ద్వైతులు ద్వైత పండితులు కొంతమంది ఉంటారు వాళ్ళ పాండిత్యం ఇలాగే ఉంటారు ఒక తత్వం తెలియని వంద మందిని కూర్చోపెట్టేసి ఈ పండితుడిని అప్పచెప్పేస్తే ఆయన చెలికేస్తాడు కొట్టే దానిసేపు బ్రహ్మాండాన్ని ఉపన్యాసం చెప్పేస్తారు వాళ్ళందరూ తలలు పంచి ద్వైతం కదా అందరికీ చాలా తేలిగ్గా గ్రాహ్య గ్రాహక ద్వైతం మాయానామ వస్తు అది పూర్వపక్షం నేను అనుకున్నారు అయితే మాయ అనేది ఒక వస్తువు ఇప్పుడు అంటే దానికి హరికు టీకాకారులు బాగా ఇచ్చాడు ఇప్పుడు హస్తి హస్తి హస్తి ఏనుగు ఏనుగు సత్యమా కాదు ఎందువల్ల మాయికము కనుక మాయికము అంటే మాయ వల్ల వచ్చింది కనుక ఏనుగు సత్యము కాదు మాయ మాయ మాయికం కాదు ఏనుగు మాయికం కానీ హేతు హేతువుని బట్టిపోతారు హస్తీ అసత్య అసత్యం ఎందువల్ల మాయికత్వాత్ ఓకే అయితే మాయా సత్యం ఎందువల్ల మాయికత్వం మాయికం కాదుగా మాయ మాయకం కాదుగా ఈ మాయకము అనే హేతువు హిని అసత్యం చేసిన హేతు మాయకి పట్టదు కదా కాబట్టి మాయ సత్యమే కాబట్టి మాయా అనేది సత్య వస్తువు ఒకటి ఉన్నది అని నైవం అది యథార్థం కాదు మీ పూర్వపక్షం నిలబడేది కాదు ఎందుకంటే సాచ మాయా న విద్యతే మాయా అనేది ఏమీ లేదండి అలాగంటే ఏమీ లేదు అదే కౌంటు చేసుకుందుకు పనికి రాదు బ్రహ్మ ప్లస్ మాయా బ్రహ్మ ఓన్లీ అలాగే కౌంట్ చేసుకుని వన్ టూ త్రీ అలాగే లెక్కందుకు పనికి రాదు మాయేతి అవిద్యమానస్ ఆఖ్యా ఇత్యభిప్రాయ మాయా అనేది కూడా ఏది లేదో దానికే పేరు తప్ప ఏదో ఒక ఉన్న వస్తువుకి పేరు అని మాత్రం మీరు అడు అన అనుకోవద్దు కాబట్టి ఆత్మస్వరూపానికి జన్మ మృత్యులు లేవు అంటే ఏమిటి ఆత్మ నిత్యముక్తము ఇప్పటికే ఇప్పుడే అది ముక్తిని చెంది ఉన్నది ముక్తమై ఉన్నది కానీ మనకి అభిమానం ఏమని నేను బుద్ధుడను నేను జీవుడను నేను పుణ్యాత్ముడను పాపిని సుఖిని దుఃఖిని అనే అభిమానం ఈ అభిమానాన్ని తిరస్కరించటమే కర్తవ్యము అంతే తప్ప ఆత్మస్వరూపాన్ని పొందటానికి మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు ఇది ఎలాంటిదంటే ఒకడు ఇంట్లోనే కూర్చుని ఇల్లు విడిచిపెట్టలేదు ఇంట్లోనే ఉన్నాడు ఇంటిని అడిబొడ్డునో ఉన్నాడు అంటే సెంటర్ ఆఫ్ ది హౌస్లో ఉన్నాడు కానీ భాంగ్ పుచ్చుకుని ఉండడం చేత వాడి మతంతా భ్రమించి వాడు మా ఇంటికి దారి చూపించండి అని అడుగుతూ ఉంటాడు అలాగే మనం కూడా మాకు మోక్ష మార్గం చూపించండి అని అడుగుతూ యుక్తులమయ్యింది మోక్ష మార్గాన్ని గురించి చర్చ చేస్తూ ఉంటాం అన్వేషణ చేస్తూ ఉంటాం ఎందుకని నేను బుద్ధుడను అనే అభిమానం ఉండడం చేత భాంగు తాగిన వాడికి నేను ఇంటికి చాలా దూరంగా ఎక్కడో ఉన్నాను ఇంకా ఇంటికి చేరుకోవడం తర్వా అనే అభిమానం వాడికి వయలుదేరుతుంది ఆ భాంగు యొక్క ఎఫెక్ట్ వల్ల ఆ నిపుటీన్ ఉంటుంది కదా నిపుటం కాదు నార్కోటిక్ ఎఫెక్ట్ వల్ల నేను ఎక్కడికో దూరంగా ఉన్నాను అనే భ్రమ కలుగుతుంది ఇంటికి వెళ్ళాలి అని కోరిక పుడుతుంది ఇంటికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అదేవిధంగా మనం కూడా ఆత్మ నిత్య ఆత్మతత్వ స్వరూపుల ఎందుకు కూడా మోక్షం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాం తర్వాత ఇంకొకటి ఏమిటంటే అయితే ఇప్పుడు ఏం చేయాలి రాంగ్ అభిమానాన్ని పోగొట్టుకుంటే సరిపడుతుంది కొంతమంది ఏమనుకుంటారంటే వేదాంతం చదువుకోవాలి అంటే ఏమిటి వేదాంతం చాలామంది అలా భ్రమపడతారు ఎవరి మనకి తెలియని కొత్త సంగతులు తెలుసుకోవాలి అని భయపడతారు అలాగే అప్రోచ్ అవుతారు కూడా లేదా అంతా మనకి తెలియని కొత్త సంగతిని తెలుసుకోవాలి అంటే మనం ఏం చేసాం లోకంలో ఉండే లోకం వ్యవహారం అంటే అర్థము కామము లోక వ్యవహారం అంటే అర్థము కామము ధనం సంపాదించుకోవడం భోగాలు అనుభవించడం అది లోకము అదంతా మనకు కొద్దో గొప్ప ఇక పూజలు పునస్కారాలు పుణ్యం పాపం పరలోకం యహలోకం అది కూడా కొద్ది గొప్ప ఇప్పుడు మోక్షం అనేది ఇంకేదో ఉంది అది తెలుసుకోవాలి తెలియని కొత్త సంగతులు తెలియడం కోసం మనం వేదాంతం చదువుకోవాలి అని వీడు వస్తాడు వేదాంత క్లాస్కి వస్తే నీవు పుట్టలేదు నీవు కర్తవి కావు అంటే ఇవి తెలియని కొత్త సంగతులు తెలుసుకోవడమా లేకపోతే ఉన్నటువంటి తప్పుడు భావాలని తిరస్కరించడమా అంతే కొత్త సంగతుల్ని తెలిసి ఉండదు ఇక్కడ కాబట్టి కొత్త అంచేదాంతం చదువుకునే వాళ్ళు కొత్త కొత్త భావాల్ని కొత్త కొత్త ఐడియాస్ని మేము సంపాదించుకుంటాము అనుకుని ప్రొసీడ్ అవుతూ ఉంటారు ఆరంభంలో తప్పలేదు కొంచెం ముందుకు వెళ్ళేప్పటికీ తెలిసిపోవాలి కానీ వాళ్ళు అలాగా అనుకోరు వాళ్ళు ఎంతవరకు అయితే కొత్త భావములను కొత్త ఐడియాస్ని నేను పాఠం చదివి తెలుసుకోవాలి అని అనుకుంటాడో అంతవరకు కూడా వాడు ఎక్కడికి వెళ్ళడు ఎక్కడ ఉన్నాడో అక్కడే ఉంటాడు అదే సంసారంలో పడి ఉంటాడు కాబట్టి వేదాంతం వంటి చేయాల్సింది ఏముంది నీవు ఈ కల్పనని విడిచిపెట్టు కల్పనే సంవృతి సంవృతి అంటే కల్పన ఈ సంవృత్తిని విడిచిపెట్టింది ఊహించుకోవడం నువ్వు ఒక ఊహ మానేసే సో ఇంకా ఆ రకంగా ఆ సంవృతి ఈలు నాది ఇల్లు నాది అని అది ఊహే కదా ఒక ఇమాజినేషనే కదా టు స్టాఫ్ ఇట్ సో ఆ రకంగా ఈ మన యొక్క కల్పన కాల్పనిక జగత్తుని తిరస్కరించటమే చేయాల్సింది అంతే తప్ప కొత్తగా చేయాల్సింది లేదు తర్వాత కొత్తగా తెలుసుకోవాల్సింది కూడా ఏం లేదండి కొత్తగా తెలుసుకోవాల్సింది ఏం లేదు ఆత్మను తెలుసుకోరు ఎందుకంటే రెండు కారణాలు ఆత్మ అంటే మీ భుజం మీరు ఎక్కగలరా ఎక్కలేరు అలాగే మిమ్మల్ని మీరు తెలుసుకోవడం ఉండదు నెంబర్ వన్ నెంబర్ టూ మీరు పరిచ్ఛిన్నమైన దాన్నే తెలుసుకోగలుగుతారు పరిచ్ఛేదరహితమైన అనంతమైన తత్వాన్ని తెలుసుకోలేరు ఆత్మ అనంతం ఎలా తెలుసుకుంటారు తెలుసుకుంటే అనంతంగా మిగులుతుందా శాంతమైపోతుంది కాబట్టి ఆత్మని తెలుసుకోవడం అనేది ఏం లేదు మరైతే వేదాంతం ఎందుకు చదువుకోవడము అంటే ఆత్మ గురించి మీకున్న తప్పుడు అభిప్రాయాలని తిరస్కరించడం కోసమే చదువుతారు it is not an effort for understanding, it is an effort to get rid of misunderstanding. That's hmm. why we have this feeling focused on zone but then when we are facing the path of this INBYA TATH means you heard hmm. that hmm. if you are ashyal ashyal wouldn't get further listening as correctly feelings are far వాస్తవానికి మన అంతఃకరణమే మనకి బంధాన్ని కలిగించింది కాబట్టి ఈ బంధం నుంచి బయటపడే ఉపాయం ఏమిటంటే అంతఃకరణానికి అతీతమైన ఈగోలస్ ఎగ్జిస్టెన్స్ అంతఃకరణం అనుకోవాలి అంతఃకరణం అంటే ఈగోనే ఈగో అంతఃకరణం రమణ మహర్షి అంతఃకరణము అనేది అనదర్ నేమ్ ఫర్ ఈగో అనదర్ నేమ్ ఫర్ ఈగో మరి ఉపదేశ సారంలో విస్తారంగా వస్తుంది రెండు మూడు శ్లోకాల్లో నేను అలా ఓపికగా ఏదో కింద మీద పడే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయటం అయ్యింది సో ఈగోయే తిరిగి తిరిగి తిరిగి అంతఃకరణంగా భాషిస్తుంది మీరు అధ్యక్షనే హూయామయ్ అంటారు అది హూయామయ్ అంటే ఈ అంతఃకరణాన్ని తీసుకెళ్ళి ఐలో విలీనం చేస్తే ఐ విలీనం అయిపోతే మీరు ఆత్మనిష్టులు అయిపోతారు ఆల్రెడీ కాబట్టి యూ హ్యావ్ టు గో బియాండ్ ద మైండ్ అండ్ బాడీ ఆఫ్ కోర్ట్స్ అందుకోసం సాధన తప్ప మైండ్ ద్వారా ఏదో పట్టేసుకుందామనేది అయ్యే మాట కాదు ఎనీవే సో తర్వాత శ్లోకం యథా మాయా మయా జాయతే కన్మయోం కుర జనా ఒక ఇంద్రజాలంలో ఏం చేశాడంటే వాడు ఓ విత్తనం పట్టుకొచ్చాడు ఓ మామిడి టెంక పట్టుకొస్తాడు మామిడి టెంక్ ఉంటుంది చూడండి పట్టుకొస్తాడు అందరికీ చూపిస్తాడు ఆ ఫస్ట్ లో వాళ్ళకి పట్టిస్తాడు ఇదేమిటో చూడండి మామిడి టెంక మళ్ళీ తీసుకెళ్తారు అక్కడ ఒక పెట్టి ఉంటుంది ఆ పెట్టులో కొంత మట్టి వేస్తారు ఈ మామిడి టెంక వేస్తాడు దాంట్లో వేసి కొన్ని నీళ్లు పోస్తాడు నీళ్లు పోసి అబ్బ్ర కద్రా ఇలా ఇలా తిప్పుతాడు ఆ చేతిని ఏదో స్టిక్ ఒకటి ఇలా ఇలా అంటారు నల్లటి గొడ్డ ఒకటి ముసిగేస్తాడు అత్తాడు ఏమో చేస్తాడు ఇవన్నీ ఎందుకు చేస్తాడంటే మన అటెన్షన్ని అలాగా డైవర్ట్ చేయడం కోసం దాన్ని ఆ దిశలో ఒక దిశలో ఆ అటెన్షన్నని పంపించాలి మనం నిర్వి మనం నిర్లిప్తంగా ఉన్నామనుకోండి వాడి ఇంద్రజాలం ఫెయిల్ అయిపోతుంది మనం బుద్ధిని ఉపయోగించి ఆలోచించడం ప్రారంభించినా వాడి ఇంద్రజాలం ఫెయిల్ అయిపోతుంది తర్వాత ఇంద్రజాలకులు చెప్పారు మనం వాడి మీద వ్యతిరేకం ఉన్న అంటే సపోజ్ విల్ ఇంటో అపోజిహింగ్ అప్పుడు కూడా వాడి ఇంద్రజాలం ఫెయిల్ అయిపోతుంది వాడు ఇంద్రజాలం సక్సెస్ అవ్వాలంటే మీరు వా వాడు మిమ్మల్ని ఫ్రెండ్ కింద చేసుకోవాలి మిమ్మల్ని అందరినీ తరకాయ ఊహించాలి వాడు ఏది చెప్తే దానికి తరకాయ వధ్యోధులు జోకులు చెప్తారు మిమ్మల్ని ఫ్రెండ్లీగా చేసుకుంటాడు ఆడియన్స్ షుడ్ బి మేడ్ ఫ్రెండ్లీ ఆడియన్స్ డిస్టర్బ్డ్ అవ్వకూడదు ఆడియన్స్ సస్పిషస్గా ఉండకూడదు ఆడియన్స్ నిర్లిప్తంగా కూడా ఉండకూడదు అలాగా ఓపెన్ మైండెడ్గా కూడా ఉండకూడదు ఎలా ఉండాలి ఆడియన్సు ఫ్రెండ్లీ అయిపోవాలి అంచేతనే లో ఒకళ్ళిద్దరిని పైకి లేపుతాడు పైకి తీసుకొస్తాడు వాళ్ళతో ఫ్రెండ్లీగా మాట్లాడతాడు నీ పేరేమిటంటాడు నువ్వేం చదువుతున్నావు అంటాడు సో వాళ్ళు చాలా గడగడ చేస్తాడు చాలా టాకెటివ్గా ఉంటాడు టాకెటివ్గా ఉండి మీరు వెళ్ళి పలకరించేసి ఎంత విడ్డూరం అంటే మీరు పలకరింపు ప్రేమగా పలకరిస్తే ఎంత పనైనా చేయొచ్చు ప్రేమగా పలకరిస్తే ఇప్పుడు ఒకసారి నాకు ఆశ్చర్యం వేసింది ఒకసారి ఏ విమానంలో వెళ్తున్నాం వెళ్తుంటే వాడు ముందే ఫిక్స్ చేస్తాడు ఈ ఫ్లైట్కి ఈ సినిమా ఓ సినిమా ఒకటి వేస్తాడు ఈ ఫ్లైట్కి ఈ సినిమా నేను చూడండి నాకు కడుమ వండుతాయి నాకు సినిమా చూస్తే కళ్ళు వండుతాయి అని చేత నేనేం చేస్తాను కళ్ళు చూస్తుంటాను చదువుకుంటే పుస్తకం చదువుకుంటా లేకపోతే కళ్ళు చూసు చదువుతుంటా లేకపోతే నిద్రపోతా అంతేకాదు సినిమా చూడండి నాకేదో సమస్య మిగతా వాళ్ళు అందరూ నాకంటే సమస్య అందరికీ లేదు ఏదో మామూలుగా సినిమా మొదలైంది ఆ సినిమా ఏంటంటే కామిక్ సినిమా కామిక్ సినిమా అంటే తెలుసు కదా అంటే పశువులు పక్షులు అవి నా పక్కన ఉన్నతను మాటకారి చాలా గడుసు మాటకారి ఈ అమ్మాయి వచ్చినప్పుడు ఆ అమ్మాయితోటి మీదే ఊరు ఇది అదే అని కబుర్లు పెట్టాడు పాపం వీడికి ప్రేమగా సమాధానం పెట్టింది మామూలుగా నాకు కాఫీ అడిగితే అలా మామూలుగా ఇచ్చేసింది కానీ వాడికి మాత్రం ఇది కావాలి అది కానీ కొద్ది వీళ్ళు ఏదో ప్రేమగా ఎందుకంటే మంచిగా మాట్లాడాడు నేను నిర్లిప్తంగా ఉండిపోయాను అని చేత ఆ అమ్మాయి కూడా నిర్లిప్తంగానే ఉంటుంది కానీ వాటితోటి ప్రేమగా తన ప్రేమగా పలకరించాడు అప్పుడు అన్నాడు నేనేం పిల్లలమా హై స్కూల్ విద్యార్థులమా కానికేంటి అని చెప్పేసి అన్నాడు ఆ అమ్మాయితో అమ్మాయి వెళ్ళిపోయింది కూడా మాట నేను అన్నాను చూడు ఫిక్స్ అయ్యి ఉందాయా అది ఫిక్స్ అయి ఉంటుంది ఈ ఫ్లైట్కి ఇది సినిమాని ఫిక్స్ అయి ఉంది యూ కెనాట్ హెల్ప్ ఇట్ అని అయితే ఐఎమ్ రాంగ్ ఆ అమ్మాయి వెళ్ళి అమ్మాయి వీడిలో ఏదో ఒక చూసులాగండి వీడి ఆవిడకి ఏదో ఒక చూసులాగాడు వీడు చెప్పాడు ఏ సినిమా ఉంటే బాగుంటుందో చెప్పాడు అక్కడ ఉన్న లెస్ట్లో ఆ సినిమా పెట్టింది కామెంట్కి తీసేసా సినిమా సో యూ హ్యావ్ టు మేక్ పీపుల్ ఫ్రెండ్లీ అదొక ఆత్మ అది నేను చేయలేను మీరు చేయలేరు మనం విడియంగా ఉండిపోతాం సో వెర గడుసు మనుషులు ప్రేమగా మాట్లాడేసి ఫ్రెండ్ తమ వైపు తిప్పేసుకుంటారు ఈ ఇంద్రజానికి కూడా ఆపణ చేస్తారు ఒక ఆడియన్స్ ఉంటాను తన వైపు తిప్పేసుకుంటాడు చాలా తిప్పేసుకొని ఈ మామిడి టెంకర్కి ఏదో చుట్టూ కప్పి ఇది చేసి అది చేసి ఎవరు జోపి చెప్పి ఓ ఐదు నిమిషాల తర్వాత ఇస్తారు ఇస్తే మొక్కొస్తుంది ఇది ఇంద్రజాల ఇప్పుడు అది యథార్థమైన బీజం మీరు అనుకుంటున్నారా కాదు ఈ మొక్క యథార్థమైన మొక్క అని మీరు అనుకుంటున్నారా అది కాదు అది మావిడి టెంక కాబట్టి దాని నుంచి మామిడి మొక్క వచ్చేసింది అని మీరు అలాగా కాళ్ళు చూసేస్తున్నారు కానీ అది వాస్తవంలో మామిడి టెంక కాదు ఇది మామిడి మొక్క కాదు తెలిసిందంటే అది దృష్టార్థం మాయావయా బీజాత్ అది మామిడి టెంక కాదండి ఆ బీజము కల్పిత బీజము వచ్చినటువంటి అంకురం కూడా కల్పితమే మాయామయా బిజాత్ జాయతే తన్మయోంకుర తన్మయ అంటే వాయామయ అంకుర తద్దతే వాయా తచ్చం సా మాయా సో అలాగే వీడు తండ్రి తండ్రి తండ్రి ఎప్పుడవుతాడు ఇంకో తండ్రికి పుట్టితేనే వీడు తండ్రి నేను ఏ తండ్రికి పుట్టలేదు అజహ అమరహ అయిన ఆత్మస్వరూపుడను అన్నవాడు ఈ వీడి వీడి తండ్రి నేను అని చెప్తాడా నీకు ఎప్పుడైనా అలా ఎప్పుడైనా చెప్తాడా ఎన్నడో చెప్ప ఇప్పుడు కొంతమంది గృహస్థులుగా ఉండి సన్యాసం తీసుకున్న మహాత్ములు ఉన్నారు వాళ్ళు చెప్తారా నేను వాళ్ళ ఆ అబ్బాయి వాడికి నేను తండ్రి ఎప్పుడైనా చెప్తారా చెప్పరు ఎందుకు చెప్పరు అలా అనుకోరు అలాగే వీళ్ళు మా తల్లిదండ్రులను కూడా అనుకోరు అనుకుంటే తినవది పెట్టాల్సి ఉంటుంది శ్రాద్ధవది పెట్టాల్సి ఉంటుంది కాబట్టి నేను పుట్టాను అనుకున్నవాడే ఇంకొకటికి నేను తండ్రిని అని క్లెయిమ్ చేస్తాను నేను పుట్టలేదు అని పుట్టుకలేని ఆత్మతత్వం మనందో నిష్టగలవాడు నేను ఫలానా వంశంలో పుట్టాను ఫలానా కులంలో పుట్టాను ఫలానా ప్రాంతంలో పుట్టాను అలాగ అలాగ పెట్టుకుంటాడా అలాగే వీడు నా కొడుకు వీడు నాకు పుట్టాడు అని పెట్టుకుంటాడా పెట్టుకోడు కాబట్టి వీడు ముందు సంవృత్తిలో ఉంటే ఇంకొకటి సంవృత్తికి వీడు ఆలంబనం అవుతాడు వినే అంధ పరంపర అంట అజ్ఞాన పరంపర అలా ఉంటుంది కాబట్టి మాయామయ బీజము నుండి మాయామయమైన అంకురం ఉండాలి తండ్రి అజ్ఞానం కొడుకు అజ్ఞానం అప్పుడు వాడు తండ్రి మీరు కొడుకు ఒకప్పుడు కలుసుంటారు ఇంకొప్పుడు దెబ్బలు అడుగుంటారు చాలా సంసారం నడుస్తూ ఉంటారు తండ్రి వివేకవంతుడైనా కొడుకు వివేకవంతుడైనా లేక ఇద్దరు వివేకవంతులైనా సంసారం ఏమి కాబట్టి మాయామయా బీజాత్ మాయామయ అనుకుర యాయతే మీరందరూ నా పాఠం వినడానికి అలవాటు పడి ఉన్నారు కాబట్టి నేను బ్రతికిపోయాను లేకపోతే ఈ పాఠం ఇలాంటి పాఠం చెప్పి అందరూ కూడా రాళ్ళు వేసినా ఆశ్చర్యం ఉంది పని చేయకపోయినా ఇంకా మళ్ళీ ఎప్పుడూ పాఠానికి రాకుంటారు సో కాబట్టి అసౌ నా నిత్య నచ ఉచ్చేది ఈ అసవంటే అంటే ఈ మొక్క ఈ మాయామయమైన మొక్క అది యథార్థం కాదు నిత్యము కాదు అది నశిస్తుందనే మాట కూడా లేదు అంతవరకు దృష్టాంతమే తద్వత్ ధర్మేషు యోజన జీవుల విషయంలో కూడా మీరు అలాగే అన్వయించుకోండి సో కథం మాయోపవం ధర్మాణం జన్మ ఇచ్చ అంటే పూర్వశ్లోకంలో ఏమని ఇది అవతారిక పూర్వశ్లోకంలో ఆ జీవుల యొక్క జన్మ మాయోపమం మాయ అంటే కల్పితము ఇంద్రజాలము వంటిది అయథార్థము అని చెప్పారు కదా అదలాగండి అని ప్రశ్న జన్ వాడు కదా పుట్టు జన్మపత్రిక ఉన్నది ఇన్ని ఉంటే అది కల్పితము అని ఎలాగండి అని శంక వీటికి దాని మీద సమాధానం అంటే చూడండి ఇప్పుడు ఆత్మ ఆత్మకు ఆది గలదా లేదు అంతము గలదా లేదు ఆజ్ అనాది అనంత అది కదా ఆత్మ అంటే మరి అయితే నువ్వు ఆత్మస్వరూపుడువా కావా నేను ఆత్మస్వరూపుడు మరి నేను పుట్టేను అని ఎందుకంటా ఇప్పుడు బిగినింగ్లెస్ ది లేని తత్వమునకు కాజ్ ఎక్కడి నుంచి వస్తుంది బిగినింగ్ ఉంటే కాజ్ కానీ అంటే కారణము బిగినింగ్ లెస్ తత్వానికి కాజ్ ఎక్కడి నుంచి వస్తుంది కాజ్ ఉండదు సో ఆత్మస్వరూపం తెలుసున్నవాడు నేను ప్రత్యేనో ఉండవు అతను వామదేవుడు వామదేవుని యొక్క జ్ఞానాన్ని అలాగెట్టారు వామదేవుడు గర్భంలో ఉండగానే నేను పుట్టలేదు నాకు జన్మలేదు నాకు మృత్యువు లేదు నేను ఒకప్పుడు మనువు నేనే అహం మనురభవం సూర్యశ్చ సూర్యుడు కూడా నేనే సూర్యుడికి పుట్టుకలేదుగా పుట్టుకు ఉన్నట్టు కనపడమే కానీ సో ఆ విధంగా అలాగేదో వ్యాఖ్య అలాంటి వాక్యాలు ఇవ్వకుండా ఉన్నాయి కాబట్టి ఆత్మస్వరూపము అనాది దానికి మళ్ళీ కాజ్ ఏమిటి మళ్ళీ ఈ ధర్మ జీవుడు అనాది జీవుడు అనాదే కదా జీవుడు అనాది కదా జీవుడు అనాది అని ఓ వైపు నుంచి మీరు చెప్తూనే మళ్ళీ పుట్టాడు ఈ కారణంగా పుట్టాడు కర్మ వల్ల పుట్టాడు తల్లిదండ్రుల వల్ల పుట్టాడు అంటూ ఆ రకమైనటువంటి జన్మను ఎలా ఎలా అంగీకరిస్తారు అది విరుద్ధంగా లేదు అంటే దీంట్లో రహస్యం ఏంటంటేనండి మనుషులు వైరుధ్యానికి అలవాటు పడుతుంటారు వైరు గంగా తీరే గంగాదాస యమునా తీరే యమునాదాస ఎక్కడికక్కడ దేవాలయంలో భక్తులు మార్కెట్లో భోక్త ఇంట్లో కర్త ఇంకా ఎక్కడికక్కడ దేనికది వేదాంత క్లాసులో ఆత్మ అలా వైరుధ్యానికి అలవాటు పడిపోతారు అంతేకాని ఈ వైరుధ్యం ఉండకూడదు కదా అయితే అదేనా కరెక్ట్ కావాలి లేకపోతే ఇదైనా కనెక్ట్ కావాలి వేదాంతం ఆత్మ అంటే పుట్టుకోలేదు అజమో ఉంటుంటే ఇంకా నాకు మరి పుట్టుకోలేదు కదా మరి ఈ పుట్టుకేమిటి అని అనుకోడు అది అది అదే ఇదిదే తీర్థానికి ప్రసాదానికి ప్రసాదం అది అదే ఇదిదే అంతే అంచేతనే ఎంతకాలం వేదాంతం జరిగినా అలా నీరు గారిపోతూ ఉంటుంది దానికి ఎక్కడ శోభయం ఉండదు అంటే అలాగే రాగద్వేషాలు అలాగే ఉంటాయి జబ్బులు అడుగుతూ ఉంటాడు అదేమీ గ్రోత్ ఏమీ ఉండదు ఆ వికాసం అనేది ఉండదు ఎందుకంటే ఈ వైవిధ్యాల్లోనే ఉంటాడు అంటే ఇది దురదృష్టం కాబట్టి ఈ అజ్ఞానం కూడా ఒక వస్తువు అని మీరేం నిలబెట్టుకోకర్లేదు ఒక వస్తువు అనుకున్నాము ఇగ్నోరెన్స్ నేను ఇగ్నోరెన్స్లో ఉన్నాను అని మళ్ళీ దాని కింద కూడా కృందిపోకూడదు ఇగ్నోరెన్స్ కలదు ఎవరికి గలదు ఇగ్నోరెన్స్ నాకు గలదు కాదు ఇగ్నోరెన్స్ ఈజ్ డే అండ్ యు సీ ఇట్ ఈస్ ఇగ్నొరెన్స్ నోవిట్ ఈస్ కా ఆ రకంగా ఆ జ్ఞానాన్ని కూడా మనం తిరస్కరించాల్సి ఉంటుంది ఈ విషయాన్ని అంతరీ కూడా ఆ శ్లోకంలో సంగ్రహంగా చెప్తున్నారు యథా మాయామయాత్ ఆమ్రాది బీజాత్ తన్మయ మాయామయ అంకురే అంటే మాయామయమైన ఆమ్ర ఆమ్రాల్హన్న రాయి కూడా మావిడి లేకపోతే మరొకటి ఇంకో బీజము అది యథార్థం కాదు ఆ మాయామయమైన బీజం నుంచి ఒక అంకురం పుట్టింది ఈ అంకురము యథార్థం అవదు అది కూడా మాయామయమే అవుతుంది ఓ మహాత్ములు ఓ దృష్టాంతం చెప్పారు అది మరి మీకు అదే చూపుల్లో ఏమో రైల్లో ప్రయాణం చేస్తూ ఉంటే జనరల్ కంపార్ట్మెంట్లో ఎవరెవరోలో వస్తూ ఉంటారు బిచ్చగాళ్ళు వస్తారు కొంతమంది గడుసు బిచ్చగాళ్ళు ఉంటారు వాళ్ళు బిచ్చగెత్తుతున్నట్టు ఉండడు తన యొక్క ఆర్ట్ మనకి చూపించి మనం ఎంటర్టైన్ చేసి ఒక ఫీజు తీసుకుంటున్నట్టుగా ఉంటాడు వాడు ఏం చేస్తాడంటే ఒక డబ్బా తీసుకొస్తాడు ఆ డబ్బాని మీరు ఇలా కొట్టండి అడుగును చేపెట్టి ఇలా కొట్టండి అంటాడు మీరు అడుగుని చేపెట్టి కొత్తగానే మీ చేతిలో రూపాయి కాసుకుంటుంది కానీ ముందు అది ఖాళీ డబ్బా చూపిస్తాడు మీరు ఖాళీ డబ్బా అడుగుని చేపెట్టి పైన మొత్తితే ఓ రూపాయి మొత్తం ఉంటుంది మొత్తం పది మంది కూర్చొని ఉంటారు చిన్న కంపార్ట్మెంట్లో ఉంటుంది పది మంది కూర్చుంటారు ఈ పది మందికి పది రూపాయలు ఇస్తారు అందరూ చప్పట్లో కొట్టేస్తారు అప్పుడు వెళ్ళి అయ్యానే అందరూ పారితోషికం ఇస్తారు ఏం పాలితోషణం ఇస్తారు ఒకడు పావల ఇస్తాడు ఒకడు అర్ధి రూపాయి ఇస్తాడు ఒకటి రూపాయి ఇస్తాడు ఐదారు రూపాయలు వసూలు చేసుకుని నెక్స్ట్ కంపార్ట్మెంట్కి వెళ్ళిపోతాడు తర్వాత వీళ్ళు జేబులో చూసుకుంటే వాడు కొడితే వీడి చేతిలో జేబులో వేసుకున్న రూపాయి వీళ్ళ దగ్గర ఉండదు ఇదే కథ కాబట్టి అది మాయామయమైనటువంటి డబ్బా నుంచి మాయా అది రూపాయి యథార్థమైన రూపాయి కాదండి ఆ అమరాజి బీజము మాయామయము దాని నుండి మాయామయమైన అంకురమే వస్తుంది తప్ప యథార్థమైన కాదు అంటే దీంతో మన రహస్యం ఏంటంటే కలెక్టివ్ థాట్ ప్యాటర్న్స్ ఉంటాయి అంటే మీరు ఏ విధంగా తెలుసుకుంటున్నారో అదంతా మీ మనస్సే కదా అది సరిగ్గా సమాజమంతా కూడా అదే విధంగా తెలుసుకుంటూ ఉంటుంది అని చేతనే మీరు అలా తెలుసుకుంటున్నారు సమాజమంతా ఏమనుకుంటారో వీడు పుట్టాడు జన్మ అని అనుకుంటారు మీరు అదే అనుకుంటారు అదేదో మీరు విచారణ చేసి విమర్శ చేసి పరిశీలించి కాదు పైగా అది వాళ్ళు మీకు అందజేస్తారు అరే నాయనా నువ్వు కుట్టావుగా అని అందజేస్తారు వీడికి వీడు అందుకుంటాడు అంతేగాని అందజేసే వాళ్ళు అది విమర్శ చేసి వీడికి అందజేయాలి ఈ అందుకునేవాడు విమర్శ చేసి అందజ అందుకోడు అది వాళ్ళు అందజేసే ఒక అజ్ఞానంలో వాళ్ళు అందుకునేవాడు మరో అజ్ఞానంలో వీడు అందుకుంటాడు కొడుకు పెళ్లి సంబంధాలు పెట్టుకుంటున్నాడు కొడుకు ఒక ఒక మహాత్ముడు అడిగాడు ఏమైనా నువ్వు పెళ్లి చేసుకున్నావు కదా నువ్వు పెళ్లి చేసుకుని నీ జీవితంలో సుఖం అనుభవించేవా దుఃఖం అనుభవించేవా అడిగితే నేను సుఖం ఎక్కడ ఉంది ఈ పిల్లలు పీచు అంతా దుఃఖమే సంసారం అంతా దుఃఖమే అనుభవించాను అలా చెప్పాడు ఆయన మహాత్ముడి దగ్గరికి వెళ్ళి నేను దుఃఖాన్ని అనుభవించుకున్నానండి సంసారం దుఃఖమే అని చెప్పాడు వాపోయినాడు సరే అయితే మరి నువ్వు సంసారంలో దుఃఖాన్ని అనుభవించావు కదా అనుభవించి మళ్ళీ నీ కొడుక్కేందుకు నువ్వు పెళ్లి సంబంధం చూస్తున్నావు వాడు చేసుకుంటాడు వాడి ప్రారంభాన్ని బట్టి వాడు ఎదురు ఎడుస్తున్నాడు నువ్వు కర్తృత్వాన్ని ఎత్తిమీద వేసుకుని వాడిని ఒక గృహస్థు చేయాలనే ఇది తొందరపాటు నీకెందుకు వాడు పాపం ఈ గాలి వెలే ప్రశాంతంగా ఉన్నాడు కదా ఉండనివ్వచ్చు కదా నీకేమిట్రా తొందర అని అడిగాడు ఈ మహాత్ముడు అయితే అంటాడో అలాగే ఎలాగండి మరి సమాజంలో మనం మనం ఎలా బతికామో వాళ్ళు కూడా అలాగే బతకాలి కదా అందుకోసం పెళ్లి సంబంధం చూస్తున్నాము అని చెప్పాడు సో ఇలా ఉంటుంది మానవులు జీవితాన్ని ఇలా ఏడుస్తాయి దానికేమీ ఒక యుక్తిపాడు ఏమి ఉండదు కలెక్టివ్ థాట్ ప్యాటర్న్స్ ఇన్హెరిట్ చేసుకుంటూ అలాంటిని అందుకోవడం అందుకుని అవే అవే సత్యం అనుకోవడం అదో రకంగా మైండ్లో ఇంప్రెషన్ పడిపోతుంది అదో సత్యం దాని కారణంగా వీడు దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు అలా దుఃఖిస్తూనే మనిషి బతుకుతాడు తప్ప మనము అలాగే ఉండకూడదు మనం ఏం చేయాలంటే ఏది మిథ్యయో ఏది మాయా కల్పితమో దాన్ని కల్పితాన్ని కల్పితంగా గుర్తుపట్టడం ప్రారంభం చేయాలి ఇది కల్పితము గుర్తుపట్టడం ప్రారంభం చేయాలి అది అలా చేయకుండా చాలా రెవల్యూషనరీగా ఆలోచించటం చేతనం వాళ్ళు రెవల్యూషనరీ థింకింగ్ లేకపోతే వీడు కల్పితంలోనే ఉండిపోతాడు సో ఇది కల్పితము దీనికోసం గృహస్థులే కనక్కర్లా సన్యాసులు కూడా ఎలా ఉంటారంటే మేము ఫలానా సన్యాస సంప్రదాయానికి చెందిన వాళ్ళము అని గృహస్థుల కంటే ఎక్కువ అభిమానం పెట్టుకుంటాడు మీరు సన్యాసం ఎందుకు తీసుకున్నాడు నేను గృహస్థును ఒక యువతికి భర్తను ఒక కొంతమంది చిన్నపిల్లలకి తండ్రిని అని అభిమానాలన్నింటినీ తిరస్కరించడం కోసం సన్యాసం పుచ్చుకుంటాడు పుచ్చుకుని ఈ అభిమానాలు ఎంతవరకు తగ్గాయో పోయాయో వాడికే తెలియాలి తప్ప పైకేం తెలియదు కదా అభి పోయేదని అనుకున్నాం కొత్త అభిమానాలు తెచ్చుకుంటాడు నేను ఈ మఠానికి చెందిన వాడను ఈ దశనామీ సంప్రదాయంలో వాడిని అంటాడు ఇంకొకడు లేకపోతే వాడు తక్కువ వాడు తర్వాత సన్యాసుల్లో వీడు దండం లేని సన్యాసి కాబట్టి అయోగ్యుడు వీడు అంటే ఈ కొత్త కొత్త అభిమానాలు తెచ్చుకుంటాడు తప్ప పాత అభిమానాలు విదిలిపెట్టడం ఎలాగో కష్టమే అటు అవి చాలా ఉన్నట్టు కొత్త అభిమానాలు తెచ్చుకుంటాడు ఈ కొత్త అభిమానాలు కూడా ఎక్కడి నుంచి తెచ్చుకుంటాడు సన్యాసులు కాదో ప్రపంచం సన్యాసిని తీసుకునే వరకు మీకు ఆ ప్రపంచంలో ఉండే లోటుపాట్లు తెలియవు దాన్ని తీసుకున్న ప్రవేశించిన తర్వాత దాంట్లో ఉండే లొసుగులన్నీ తెలుస్తాయి అక్కడే ప్రవేశిస్తారు దాంట్లో ప్రవేశించి వాళ్ళందరూ కలెక్టివ్గా థింకింగ్ ఏదైతే ఉందో అదే అందుకుంటారు అంతేగాని శంకరుల భాష్యం తీసి ఆత్మతత్వాన్ని తెలుసుకుందాం అనుకోడు సన్యాసం పుచ్చుకున్నాను ఈ గురువు గారి దగ్గర పుచ్చుకున్నాను కాబట్టి ఈ రంగుడు వేసుకోవాలి ఈ సంప్రదాయం ఈ ఇది దీనికి నేను ఈ మఠాన్ని నాకు నాకు నా తదనంతరం నాకు రావాలి అని గురువుగారు విల్లులో నా పేరు పెట్టారా లేదా అని ఇలా ఏడుస్తాను కాబట్టి ఈ కలెక్టివ్ థాట్ ప్యాటర్న్స్ పెట్టుకుని మనుషులు గిలగిల్లాడుతూ ఏం చెప్పమంటారు ఇవి అన్న వీటినన్నిటినీ తిరస్కరించి అసత్యాన్ని అసత్యంగా గుర్తించడం చాలా కష్టం అసత్యాన్ని అసత్యంగా గుర్తించడానికి ధైర్యం ఉండాలి మీరు మీరు గుర్తిస్తానన్న చుట్టుపక్కల వాళ్ళే ఏమిటా అలా మాట్లాడుతున్నారు ఏమిటని వెనక్కిలా అవుతారు ధైర్యం ఉండాలి అసత్యాన్ని అసత్యంగా గుర్తించడానికి కూడా ధైర్యం ఉండాలి కాబట్టి వీడు ఆ రెవల్యూషనరీ థింకింగ్ వచ్చి అసత్యాన్ని అసత్యంగా గుర్తించనంత వరకు వీడు ఆ అందుకున్నటువంటి కల్పిత భావజాలంలోనే చిక్కుకుపోయి ఉంటాడండి వీడు బయట పడలేడు అదే పట్టుకు వెళ్ళట్టు ఉంటాడు దాని నుంచి బయటికి రాలేడు మనం ఏం చేస్తామంటే ఒక అజ్ఞానాన్ని ఆ అజ్ఞానానికి రంగు వేసి వస్త్రాలంకార వస్త్రాలని కొట్టి కట్టి అలంకారాలను పెట్టి దాన్ని ఒక సెల్ఫ్ కింద ఒక జీవభావం కింద మనం నిర్మాణం చేసుకుంటాం నేను పుట్టాను ఓకే ఫలానా రాశిలో పుట్టాను ఫలానా గోత్రంలో పుట్టాను మాది భారద్వాజస గోత్రము లేదు భారద్వాజం వాళ్ళు ఏమనుకోకండి ఏదో గోత్రం ఏదో తర్వాత రాశి సింహరాశిలో పుట్టాను శ్రవణ నక్షత్రంలో పుట్టాను వెంకటేశ్వర స్వామి నక్షత్రం కూడా నాదే నక్షత్రం అని చూడండి మీ జీవాన్ని ఎలా తయారు చేసుకుంటున్నాడో ఒక ఒక పరిచ్ఛిన్న సెల్ఫ్ని క్రియేట్ చేసేస్తున్నాడు చూడండి నేను ఈ మనుషుల్లో పుట్టాను తర్వాత నాకేమో ఎనభై ఏళ్ళ ఆయుధాయం ఉంటుందని చెప్పేసి జాతకం చెప్తోంది అది వాడు ఎలాగ బిల్డప్ చేసుకున్నాడో చూడండి ఒక మిథ్యా పరిచ్ఛేదాన్ని ఒక మిథ్యా జీవభావాన్ని బిల్డప్ చేస్తాడు వీడే నిర్మాణం చేస్తాడు అదే తానానుకొని బతుకుతూ కాబట్టి ఒక మిథ్యాతత్వం కింద బిల్డప్ చేయకూడదు తర్వాత సమాజంలో సమస్యలు ఏవో ఉంటాయి ఆ సమస్యల్ని తన వైయక్తిక సమస్యల కింద మార్చుకుంటాడు అజ్ఞానం చేత ఇప్పుడు ఇప్పుడు ఎక్కడో ఎలక్షన్ అవుతోంది ఆ ఎలక్షన్లో కాంగ్రెస్ నెగ్గింది బీజేపీ ఓడిపోయింది అనుకోండి అదిగో ఎంత కష్టం వచ్చేసింది బీజేపీ ఓడిపోయింది అయ్యయ్యో కాంగ్రెస్ నెగ్గేసిందనే వీడి వ్యక్తిగత సమస్య కింద వీడి పేపర్ చదివి దగ్గర అరే అదంతా కూడా సమాజం అంతా కూడా అది మిథ్యా రూపమయ్యా దాంట్లో నూపెద్ద కంగారు పడిపోయేదే ఉంది అని అది వ్యక్తిగత సమస్య కింద దాన్ని స్వప్నాన్ని స్వప్నంగా చూడు దాని వ్యక్తిగత సమస్య కింద ఎందుకు మార్చుకుంటాము అంటే ఆ పేపర్ చదివి బెగబెట్టుకుంటూ కొంతమందికి ఇదే పని ముఖ్యంగా అమెరికాలో ఉంటారు ఎన్ఆర్ఐస్ అని నాన్ ప్రెసిడెంట్ ఇండియన్స్ ఇప్పుడు ఎక్కడికైనా సత్సంగానికి వెళ్తే వాళ్ళు వేసి ప్రశ్నల్లో కనీసం పది ప్రశ్నల్లో ఒకటో రెండో ఈ ప్రశ్నలు ఉంటాయి ఏమిటి ఇంటర్నెట్లో వార్తలు చదివి బెంగ పెట్టుకున్న ప్రశ్నలు భారతదేశంలో ఏదో అయిపోతూ ఉంది కదండి అయ్యా భారతదేశం అలా ఉంటుందండి వైవి భారతదేశంలో ఇలా అయింది కదా ఇలా ఇలాగా ఎవరో ఉన్నారు కదా అంట చూడండి నూట కోట్ల మంది ఉన్నారు నూట కోట్ల మందిలో మీరన్నలాంటి వాళ్ళు కొద్దిమంది ఉండడంలో విదూరమేం లేదు మీరు ఊహ చేయగలేని రకాలు కూడా ఉంటాయి ఇంతమంది ఉన్నప్పుడు నువ్వు నీకు చేత నీ పరిధి ఏదైతే దాంట్లోనే ఉంటారా దాన్ని బయట కూడా కొంతమంది ఉంటారు కాబట్టి మిథ్యా భావజాలాన్ని పోగు చేసి దాని నుంచి ఒక వ్యక్తిత్వాన్ని నిర్మాణం చేసుకోవటం సమాజంలో స్వప్న ఘటనల ద్వారా తనకు సంసారాన్ని నిర్మాణం చేసుకోవటం ఈ విధంగా మనిషి ఈ మాయామయమైన కల్పితమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటుంది దీని నుంచి బయటపడాలంటే కల్పితమైన భావాన్ని ప్రతిదాన్ని కూడా పరిశీలనకి పెట్టి తిరస్కరించి మనకు వీడు బయటపడలేడు కాబట్టి అంకురము కాదు ఇది ఇది వెల్త్ కాదు సో నా సౌ అంకుర ఓకే నా సౌ అంకుర నిత్య నచ ఉేదీ వినాశీవా ఇప్పుడు ఆ ఇంద్రజాలం చేసేవాడు అంకురం వచ్చింది మొక్క వచ్చింది ఈ మొక్క నిత్యమా వినాశియా దాన్ని నిత్యం అనక్కర్లేదు వినాశి ఎందుకండి ఎందుకు అనక్కర్లేదు అక్కడ మొక్క అనేది ఏమీ లేదు అలా ఇంద్రజాలం అలా చూపిస్తాడంతే మొక్క అనేది ఏమీ లేదు ఊరికే ఇంద్రజాలం చూపిస్తాడు అంతకంటే సో ఇంకేతనే నేను అని ఒక అహంకారము దేహాభిమానము ఒక పరిచ్ఛేదము నాకు ఇది అని ఇల్లు వాకిలు ఇవి ఉన్నాయి ఇదంతా కూడా సంసారం ఇది అది ఏది నిలబడేది కాదు వినాశి అది లేనే లేదు అసలు అభూతత్వాద్యం ఉందని మనం అనుకోవడమే తప్ప ఉన్నది ఒకటేనండి మన యథార్థమైన సంపద అదేమిటంటే అహమస్మి అని అసద్రూపంగా నిలిచి ఉండడు సంకల్పరహిత స్థితిలో సద్రూపంగా నిలిచి ఉన్నప్పుడు మీకు ఏ సత్ అనుభవానికి వస్తుందో అదే మీ యొక్క యథార్థమైన సంపద మనస్సు యొక్క వ్యవహార దశలో మనస్సుతో మనం వ్యవహారాన్ని చేస్తాము దేహంతో వ్యవహారాన్ని చేస్తాము కానీ మనం బాహ్యంలో పోవేసేది ఏది సంపద కాదు అది ఏది మిగందో మనకి దానికి ఎప్పుడూ సంబంధం లేదు సంబంధం ఉందనుకుని మనం గెలగలాడటమే తప్ప మనకి దానికి ఎప్పుడూ సంబంధం లేదు మనకి ఆత్మ నుంచి మనకు ఆత్మత రావాలి ఆత్మ తెలియాలి అని మనం ఏదో కంగారు పడుతూ ఉంటాం మనం ఆత్మ నుంచి ఎప్పుడూ దూరంగా లేదు కాబట్టి సంకల్పరహిత స్థితిలో ఏ సద్రూప అఖండ సత్ మీద అనుభవానికి వస్తూ ఉంటుందో అదే మీకున్న సంపద ఆ సద్రూపంగా సంకల్పరహితంగా నిలిచి ఉన్నప్పుడు ఒక అద్భుతమైన శాంతి ఆ శాంతి మీకు అనుభవానికి వస్తుంది ఆ శాంతి ఎక్కడికి పోయేది కాదు అది మీ స్వంత ఉంది మీ స్వరూపమేది ఆ శాంతియే మీ యొక్క సంపద అంటే బయట మీకు కోట్లున్నా కూడా ఆ హృదయంలో ఆత్మనిష్ఠులై ఆత్మ సచ్యూపంగా ఉండి శాంతమైనటువంటి స్థితిలో శాంతో ఆ స్థితిలో అలా నిష్టలో ఎవడైతే ఉంటాడో వాడి యొక్క ఆత్మరూపమైన సంపద బయట ఉన్న కోట్లాది రూపాయల కంటే కూడా చాలా విలువైనది ఇతనే ఓ కోటీశ్వరుడు ఓ దగ్గరికి వెళ్ళాడు నువ్వు నా నీ కోట్లు నా కోట్లన్నీ నువ్వు తీసేసుకో నీ ఆత్మజ్ఞానం నాకు ఇచ్చేసాయి ల్యాట్ ఎక్స్చేంజ్ అంటే ఆ మహాత్ముడు అన్నాడు నీ కోట్లు నువ్వు పెట్టుకో నా ఆత్మజ్ఞానం నేనే అట్టి పెట్టుకుంటాను ఇవి ఎక్స్చేంజ్ చేసేవి కావు అని కాబట్టి ఈ ఈ మాయామయమైన అంకురము వంటివి ఈ బాహ్యమైన సంపదలు ఇవన్నీ కూడా ఇవన్నీ మాయామయమైన అంకురము వంటివి తప్ప వేరే ఏది లేదు అభూతత్వా తద్వదేవా ధర్మేషు జన్మనాశాది యోజనా యుక్తి సరిగ్గా యుక్తి యోజన అంటే యుక్తి యుద్ధ లాజిక్ ఆ రేషనల్ థింకింగ్ మీరు ఆ మాయామయమైన బీజము అంకురము దగ్గర రేషనల్ థింకింగ్ ఎలా అయితే అప్లై చేసుకుంటారో సరిగ్గా అదేవిధంగా జీవులు కుడతారని మళ్ళీ చచ్చిపోతారని నాశాలంటే మరణించటం సో ఆ విధమైనటువంటి ఇవేమీ కూడా యథార్థములు కావని తెలుసుకోగలరు అత్ర ఆదిన వికారాంతరం గ్రాహ్యం అంటే జన్మా నాశము చెప్పారు నేను పెద్దవాడిని అయిపోయానని ముసలివాడిని అయిపోయానని రోగిస్టు వాడిని అయిపోయానని ఇటువంటి వికారములను కూడా తన మీద ఆరోపించుకోకుండగా తాను నిత్య శుద్ధ సత్యద్రూపుడుగా నిలిచి ఉండాలి అదే సత్యమని గ్రహించాల్సి ఉంటుంది అంటే దీంట్లో రహస్యం ఏంటంటే ఇప్పుడు నేను ఇది నేనది అంటూ తన ఎందు కల్పితమైన వ్యక్తిత్వాన్ని ఆరోపించుకుంటూ కూర్చోకుండగా నేను జీవుడను అనే అనే ఆలోచన కదాపి పెట్టుకోకుండగా ఆ జీవభావాన్ని నెత్తిన వేసుకోకుండా నేను సంసారనే అనే భావాన్ని నెత్తిన వేసుకోకుండగా సంసారానికి చేయాల్సినవి చేస్తూ ఉంటాం అవి పనులవుతూ ఉంటాయి కానీ నేను సంసారనే అనే భావాన్ని నెత్తిమీట పెట్టుకోకుండగా నేను చిన్మయ సత్ శుద్ధ చైతన్య స్వరూపుడను ఆకాశము వంటి జ్ఞానమే నా స్వరూపమే అని గుర్తు ఆత్మనిష్ట నుండియే ఆత్మనిష్ ఆత్మనిష్టలో ఉంటూనే జీవితాన్ని గడిపే ప్రయత్నం చేయాలి ఆత్మనిష్ట లౌకిక జీవితానికి ఆటంకం కాదు అంటే మీరు విరక్తమైన సరళమైన జీవితాన్ని జీవించాలనుకున్నప్పుడు అది ఆటంకం కాదు మీరు పార్టీ చేసుకుంటారంటే ఆటంకం అవుతుంది తప్ప ఆత్మనిష్ట సరళమైన విరక్తమైన జీవితానికి ఆటంకం కాదు అలాగే దాని మీద మననం చేయాలి చిన్మయ సద్రూపుడను నేను అని మననం చేసుకోవాలి అలాగా ఆ దిశలో ఆలోచించటం మొదలుపెట్టాలి తర్వాత ఆత్మ పుట్టుక లేనిది మరణము లేనిది అఖండ సద్రూపము అఖండ చిత్ అని మనం పాఠంలో వింటాం కదా ఆ విన్నదాని అలాగా ఏదో అలాగా అవలోకగా చుచాయిగా ముట్టనట్టుగా వినడం కాదు దాన్ని ఆకలింపు చేసుకుని దాన్ని ముందు స్వీకరించి యూ హ్యాట్ యాక్సెప్ట్ ఇట్ ఫస్ట్ దాన్ని స్వీకరించి అంటే అలా చేయకుండా మనదారి దారి ముందే మాండవ్యంలో అలా చెప్తారు అలాగే ఉంటుంది అది దేనికి దానికల్లా సెపరేట్ పెట్టేసుకుని దీనిలోకి రాకుండా చేసేస్తే ఉపయోగం లేదు ఈ శాస్త్రంలో బోధించిన విషయాన్ని ఆకలింపు చేసుకుని తన దాన్ని స్వీకరించి దాన్ని మననం చేయటం ఆరంభం చేయాలి దాన్ని అపోజ్ చేయకూడదు మరి అది ఎలాగండి మరి మళ్ళీ పుట్టకపోతే ప్రతి సంవత్సరం తద్దినం పెడుతున్నాం కదా అది మానేయాలంటారా అని ఇలాగ మొదలెట్టకూడదు లేకపోతే మరి పుట్టకపోతే మనం ఒంట్లో బాగలేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళాం కదా మరి దాని మాట ఏమిటి అని ఇలాగా ఈ సత్యాన్ని అపోజ్ చేయడానికి ఏదో ఒక యుక్తి లేవనెత్తి దాన్ని అపోజ్ చేస్తూ అప్పుడు ది విల్ బి నో గ్రోత్ దాన్ని అపోట్ చేయకూడదు తర్వాత ఆల్ ది టైం దాన్ని డినై చేయకూడదు ఇప్పుడు లోక వ్యవహారంలో సత్యాన్ని కొంచెం ప్రక్కన పెట్టితే కానీ వ్యవహారం నడవదు అని కొంత ఒక అభిప్రాయం సమాజంలో ఉంటుంది వేదాంతుల్లో కూడా అలాంటి అభిప్రాయం ఉంటుంది సత్యం అంత సత్యకాలం బతుకు బతకడం కష్టం అండి అని ఇలా అంత ఇస్తే బతకలేము అన్నట్టుగా ఒక అభిప్రాయం సమాజంలో ఉంటుంది ఆ అభిప్రాయమును అదే సత్యం అనుకుని దాన్నే గట్టిగా పట్టుకుని ఆత్మ అజము అనేటువంటి సత్యాన్ని ఆల్ ది టైం నిరాకరిస్తూ పోయారనుకోండి ప్రతిసారి పాఠం చెప్పిన గంట తప్ప మిగిలిన ఇరవై మూడు గంటల్లోనూ ఆత్మ జాయతే అని అలా పెట్టేసుకుని ఈ ఆత్మ అజము అనే సత్యాన్ని నిరాకరిస్తూ పోతే ఈ సత్యము దూరంగానే ఉండిపోతుంది కాబట్టి అలాంటి మిస్టేక్ చేయకూడదు తర్వాత ఆత్మస్వరూపం విషయంలో ఎప్పుడూ ఓపెన్ మైండ్ పెట్టుకుని ఉండాలి తప్ప భావజాలాన్ని ఫిక్స్ చేసుకుని ఉండకూడదు సో ఇన్ని విధాలుగా దాన్ని వ్యాఖ్యానం దాన్ని పర్స్యూ చేసినట్లయితే అది మనకి అందుబాటులోకి వస్తుంది నటు పరమార్థత జన్మ నాశో వాయుజ్యతే కాబట్టి యుక్తి అలా ఉండాలి ఎలాగా మాయామయమైన బీజము మాయామయమైన అంకురము అలాగే ఈ పుట్టుక ఈ నాశము ఇదంతా కూడా స్వప్న సదృశము అని ఆ రకంగా యుక్తిని అన్వయించుకునే ప్రయత్నం చేయాలి తప్ప అలాగే యుక్తిని ప్రయత్నం చేస్తూ ఉండాలి కాబట్టి యుక్తి ఏమిటంటే పరమార్థంగా మేము జీవనం అనుకునే వారికి యథార్థమైన జన్మ కానీ మృత్యువు కానీ లేదు అని adi అది యుక్తి ఆ విధమైనటువంటి యుక్తిని మనము అనుభవానికి తెచ్చుకుంటూ ఉండాలి నాజేషు సర్వర్మేషు శాశ్వత శాశ్వత ఎత్ర నవర్తన్ వివేకస్తోచ్యతే ఓం పూర్ణమ పూర్ణమిగర్ణా పూర్ణము దక్ష్యే పూర్ణస్ పూర్ణ నమాయ పూర్ణమే వశిష్యు హ్రీ